సో భోజనం చేస్తే ఏమవుతుంది తృప్తి కలుగుతుంది ఇంకేమవుతుంది ఇంకేమవు ఇంకేమవుతుంది మంచినీళ్ళు తాగితే ఏమవుతుంది దక్తికిపోతుంది ఇంకేమవుతుంది ఇంకేమవుతుంది ఆ విధంగా బ్రహ్మమిత్యా అది పరిపూర్ణము దాని ఫలం జ్ఞానం యొక్క ఫలం అలాగే ఉంటుంది వెంటనే దాని ఫలము పూర్ణంగా అనుభవానికి వచ్చేస్తుంది అలా అనుభవానికి వస్తూనే మనం చరిత్రార్థలమైపోతాము అదే దానికి పూర్ణ ఫలం లేదు కాబట్టి ఆ అగ్నిహోత్ర సందర్భంలో ఈ ప్రసంగం లేదు దీన్ని వేరే స్వతంత్రంగా ఆయన వచ్చి అలా బెల్లం మొత్తిన రాయిలా ఉండగా తూష్ణే అప్పుడు ఏమండి అని బ్రహ్మ సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఆ ప్రశ్న ఎలా ఉందో చూడండి యాజ్ఞవల్క్యం జ్యోతిరయం పురుష ఇది ఆ కిం జ్యోతిషి బహుమీ సమాసం ఒకటే పదం అని కిం జ్యోతిషి అని అలా విడతీయకూడదు వేరు వేరు పదాలు కావు సమాస పదం అని చెప్పే నేను గ్యాప్ ఇవ్వలేదు చూడండి కిం జ్యోతిరయం పక్కన గ్యాప్ ఇచ్చాడు పురుష పక్కన గ్యాప్ కిమ్ జ్యోతిషికి గ్యాప్ లేదు కింద భాష్యంలో కూడా మీకు గ్యాప్ ఉండదు ఎందుకంటే అది బహుదే సమాసం ఇలాంటివన్నీ ఈ క్షేదస్థాలు అందరూ మానేశారు అందరూ సంసారంలో పడిపోయారు ఈ సంస్కృత భాషని నచించి ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించాలి ఇలాంటి క్షేదస్థాలు ఎవరూ పెట్టుకోలేదు అందరూ డబ్బులు సెల్ ఫోన్లు వీటిలో పడిపోయారు ఎవడో నాలాటిపోతుగాడు ఒకడు మిగులు ఉన్నాడు సంస్కృత భాషని అధ్యయనం చేయడం దాన్ని శుద్ధంగా పెట్టుకోవాలని ఇలా మాలాంటి కాలం చెల్లిన మనుషులు ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు అలా వీళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా అంత అయిపోతే ఇంకా అందరూ ఫ్రీ నీకు తప్పు చెప్తున్నావు అని అనివాడెవడు రాడు ఉండడం అదేవిధంగా సో హే యాజ్ఞవల్క్యా అని సంబోధిస్తున్నాడు ఆయన తూష్ణీ కదా ప్రశ్నించావు గుర్తుండు గుర్తు చూసుకో ఇదిగో ప్రశ్న పడేస్తున్నాను నేను ఎత్తి మీద సమాధానం చెప్పు అంటే ఒక ప్రశ్నకి సమాధానం వేస్తుందో చెప్పేసి వాళ్ళు మూసుకోవడానికి వీల్లేదు ఆ టాపిక్ అంతా చెప్పాలని అర్థం ప్రశ్న అంటే టాపిక్ అని అర్థం కింగ్ జ్యోతి రయం పురుష అది ప్రశ్న ఇప్పుడు మీరు ఒకటి చెప్తారేనండి మీరు ఆత్మ మీరు విచారం చేస్తూ ఉంటారు ఎంక్వైరీ విచారం అంటే ఇంక్వైరీ మీరు ఏదైనా ఒక కారు కొనుక్కోవాలని అనుకుంటే వెంటనే బ్యాంకు గే పా రాజ్యస్ జైలు పెట్టుకుని మార్కెట్లో పడి ఏదో బాధ కొనుక్కునే ఉంటారా అలా జైలుగా ఇంక్వైరీ చేస్తారు తెలుసున్న వాళ్ళని ప్రశ్నిస్తారు చాలా లోతైన ఇంక్వైరీ చేస్తారు కాదేమిటండి సబ్బుకే ఇంక్వైరీ చేసి కొనుక్కుంటూ ఉంటే సబ్బుకి టూత్ప్రెస్ట్కి ఇంక్వైరీ చేసి కొనుక్కుంటున్నాం మనం కాదు గురించి చెప్పేది సో బాగా లోతుగా విచారణ చేసి అంటే ఇప్పుడు మనకి ఏ సైజు కారు ఉండాలి తర్వాత ఈ కారు పెట్టుకుని చోటు ఏమిటి తర్వాత దీన్ని డ్రైవ్ చేయటం మాట ఏమిటి మనం ఎంత సొమ్ము దీని మీద వెచ్చించాలి మనం వెచ్చించే ఈ సొమ్ములో మన అవసరాలకి తగ్గట్లుగా ఎటువంటి కారు అయితే చాలా ఉచితంగా ఉంటుంది ఇదంతా విచారం చేస్తారు తర్వాత కారు యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఆటోమొబైల్ తెలుసుకున్న వాళ్ళని అడుగుతారు అడిగి తెలుసుకుని ఆచితూచి అడుగు వేసి ఆ వస్తూ తెచ్చుకుని వస్తారు దీని పేరే విచారం ఇంక్వైరీ సంస్కృతంలో విచారము అంటే ఇంగ్లీష్లో ఇంక్వైరీ అలాగే జనులు దేవుణ్ణి పూజిస్తూ అందరూ ఒకలా పూజించరు మన అయ్యప్ప భక్తులు ఉన్నారు వాళ్ళ వాళ్ళు అయ్యప్పని తప్ప ఇంకెవరిని పూజించారు అయ్యప్పని కాదు అయ్యప్పతో పాటుగా వాళ్ళు చేసి పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఓ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు తర్వాత ఇంకో రకం భక్తులు వీళ్ళ పద్ధతి వేడు తర్వాత రకరకాల భక్తులు వైష్ణవులు ఉన్నారు వాళ్ళ వాళ్ళది అంతా ఇంకో పద్ధతి వాళ్ళు అయ్యప్ప ఇలాంటివి ఏమైనా ఒప్పుకోడు ఎంతసేపు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం చతుముర ఇత్యాదుల్ని తిరుమంజనం మనకేమిటో అర్థం కాబట్టి ఏదో ఉంటుంది అవన్నీ చేసుకుంటూ వాళ్ళు చాలా విలక్షణమైన వేషాన్ని ధరించి విలక్షణమైనటువంటి గర్భకాండ చేస్తూ దానికి సంబంధించినటువంటి పురాణ గాథలను చెప్పుకుంటూ లైక్ వెంకటేశ్వర స్వామికి డబ్బు తక్కువైతే కుబేరు దగ్గర అప్పు తీసుకుంటారు ఆ అప్పుకి వడ్డీ కూడా అంటే ఇది ఎలా ఉందంటే పీరియడ్లో అప్పులు తీర్చడాలు పెట్టడాలు అక్కడి నుంచి వచ్చినట్టుగా మనకి దాని ముఖం మీద రాసిలేదు సో ఇలాంటి కథలు ఎవరు చెప్పుకుంటో వాళ్ళు ఏదో ఒక అలక్షణం చేస్తూ ఉంటారు ఎవడి పూజలు వాడివి ఇప్పుడు మీరు అయ్యప్ప పూజ మనం అయ్యప్పను పూజించాలనే నిశ్చయం మీకు కలిగిందనుకోండి అలా కలుగుతూ ఉంటుంది నేను యంగ్ మ్యాన్నే నేరుగుతున్నాను ఏదో బీటెక్కో ఏదో జరిగి ఏదో జన్మ ఉద్యోగం చేసుకుంటున్నాడు సడన్గా అయ్యప్ప సమూపంలో ప్రత్యక్షమయ్యే ఆశ్చర్యపోయాను యుటోయ్ కలిగించింది లవ్ డివర్ కాదు ఇప్పుడు ఈ వేషల్లో కనబడ్డాడు అన్ని కలిసి వచ్చేప్పటికీ ఈ అయ్యప్ప దుస్తుల్లో కనపడుతున్నాడు ఏమిటి ప్రత్యేకత అంటే అతనికి ఏవో కొన్ని కామనలు గలవు కోరికలు గలవు ఈ కోరికలు మనకి లౌకికమైన ప్రజ్ఞతో అనేవి తీరి ఉపాయ కనపడటం మనకి దైవ సహాయం అవసరము అని నిశ్చయం చేసుకుని ఏ దైవం మనకి అనుకూలమవుతుంది అని విచారము చేసి దాంట్లో కూడా ఎంక్వైరీ ఉంటుంది విచ నాలుగైదు ఆరు రకాల దైవాలు ఉన్నాయి చుట్టుముట్టు వరడన్న దైవాలు ఉన్నాయి దీనికి హృషికలో పేరుంది గురువు షాపింగ్ అని అంటే చాలామంది గురువులు ఉన్నారు మనం షాపింగ్ చేసేటప్పుడు చాలా వస్తువులు టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళాలనుకోండి ఇప్పుడు మనం ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ బజార్లోకి వెళ్ళి టూత్పేస్ట్ సెక్షన్కి వెళ్ళి డెంటల్ కేర్ అనే సెక్షన్లో దూరేయాలనుకోండి ఎన్నో టూత్పేస్ట్లు ఉంటాయి ఇక్కడ ఓ అరడజన్ రకాలు ఉంటాయి అలాగే గురువు దగ్గర మనం ఏదైనా నేర్చుకోవాలనుకునేప్పుడు మీకు ఎంతమంది గురువులు కనపడతారు ఓ అర డజన్ మంది ఉంటారు మీరు ఎవరినో ఒకరిని విచారం చేసి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే దేవతలు కూడా ముఖ్యంగా హిందూ ధర్మంలో అయితే ఓ హాఫ్ డజన్ దేవతలు కనపడుతూ ఉంటారు అతను చాలా జాగ్రత్తగా విచారం చేసి అయ్యప్పని సెలెక్ట్ చేస్తున్నాడు సో ఈ విధంగా నేను ఒక అభిప్రాయంతో ఈ బిల్డప్ అంతా చెప్తున్నాను మనుష్యులు లౌకికమైన విషయాల్లో మంచి విచారం చేస్తారు దేవుడి దగ్గర కూడా మంచి విచారమే చేస్తారు కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఏ విచారం చేయకుండా ముద్దబ్బాయిల్లాగా మిగిలిపోతూ ఉంటారు ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం వేదాంతంలో మనం ఏమంటామంటే లోకాన్ని గురించి విచారం తర్వాత చేయొచ్చు దేవుడి గురించి విచారం కూడా తర్వాతే చేయొచ్చు ముందు ఆత్మస్వరూపాన్ని విచారం చెయ్యి అని చెప్తారు ఎందుకండి ఏమిటి అంటే చూడండి మీరు ఆత్మస్వరూపం తెలుసుకోకుండా దేవుడి గురించి విచారం చేయడం ప్రారంభిస్తే ఆ విచారం ఎలా ఉంటుందో తెలిసినా వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ప్రామిసరీ నోట్ రాసి వడ్డీకి రూపాయికి రూపాయి వడ్డీకి ధర్మ వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడనే లెవెల్లో ఉంటుంది దానికి అలాగా ఆ లెవెల్లోనే ఉంటుంది ఆ స్థాయిలోనే నీరు గారిపోతూ ఉంటుంది ఆ విచారంలో ఏమన్నా శోభ ఉంటుందా అధ్వాన్నంగా ఉండదు ఆ విచారం ఆత్మస్వరూపము యొక్క పరిజ్ఞానం లేకుండా దేవుడి గురించి చేసే విచారం ఎలా ఉంటుంది అధ్వానం ఇదే ఇప్పుడు చెప్పారు కదా ప్రవేశ వడ్డీ ఇచ్చిన అప్పు తెచ్చుకుంటాడు ఇల్లు కోసం తెలుసుకున్నాడు కోసం అంటే ఏమిటనమాట అది కన్యాశుల్కం రోజులను తెలిసిపోవటం మీకు వరం శుల్కం రోజులైతే ఆవిడ అప్పు తెచ్చుకోవాలి ఆవిడో ఆవిడ ఆవిడని కన్నవాడో అప్పు తెచ్చుకోవాలి కన్యాశుల్కం ప్రజల్ని తెలుసుకోదా లేదా ఆ కథను బట్టి మీకేమవుతామండి దోషి దేశం కన్యా స్వరూపం అప్పుడు ఆ అమ్మాయిని వివాహం ఆడాలంటే ఎదురు ఇవ్వాలి డబ్బు అలా ఉండేది ఆ రోజుల్లో ఈ కథ వచ్చింది అలా ఇవి విచారం దేవుడి మీద చేసే విచారం ఆత్మస్వరూపం తెలియకుండా చేసే విచారం ఇలాగే ఇంకా చాలా ఉంటుంది ఇంతే కాదు ఇక పోనీ లోకానికి సంబంధించిన విచారం పోని అది చేయొచ్చు కదా దానికి ఆస్తు ఎందుకంటే చూడండి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా మీరు ఈ సంసారంలో మన మన మనుగడను సాగించే ప్రయత్నం చేస్తే మీరు ఖర్చు చేయకుండా ఈ సంసారం ఏం చేస్తుందంటే మిమ్మల్ని నిందేస్తుంది పావు మింగేస్తుంది చూడండి ఆ పరమపద సోపానపటం ఆటలో పావు మింగేస్తుంది ఆ ఆట గొప్ప వైకుంఠపాళి అంటారు ఆ ఆటలో ఏమవుతుందో తెలిసిన వీడు ఆఖరి పలికంట ఆఖరి గడిలోకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఒక పెద్ద పాము ఒకటి ఇలా ఉంటుంది నరకాసురుడు అని పాము తెరుచుకుని ఉంటుంది దాని బట్లో పడతాడు వీళ్ళు ఆ తోక జీరో దగ్గరికి వస్తాడు అలా అయిపోతూ ఉదాహరణ మన దగ్గర ఒక కోటి కోటి ఈశ్వరుడు అంటే ఒక కోటికి ఈశ్వరుడు కాదు బహుకోటి ఈశ్వరుడు జైలుకి వెళ్ళిపోయాడు అంటే ఆ పావు నోట్లు పడిపోయాడు అనమాట ఒకప్పుడు సురేష్ కల్మాడి ఇలాంటి పేర్లు ఆయన ఎవరో నేనే నాకేం తెలుసున్నాయని కాదు రాజా రాజా సమ్ రాజా వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లో ఊస లెక్క తిహార్ జైలుకు వెళ్తే ఒకప్పుడు సెలబ్రిటీస్ అందరూ లోపల మీకు దర్శనమిస్తాను అంటే అయితే ఆ నరకాసురు వీళ్ళు పలా పావుల పావులు పావులు ఇలాగ గవ్వలు ఆడుతూ ఆడుతూ పైకి వచ్చి వచ్చి వచ్చి ఆ నరకాసురు నోట్లో పడ్డారు ఆత్మస్వరూపం తెలియకుండా దాని గురించిన విచారము కొద్దో చేయకుండా మీరు కనుక ఈ సంసారంలో ముందుకు అడుగు వేస్తే గోతిలో పడిపోవడము నిశ్చితం ఎందుకంటే సంసారంలో బాగా పెట్టిరేగిపోతూ ఉన్నటువంటి కామనలు భయాలు మనల్ని మించెత్తేసి మనల్ని అవి కన్స్యూమ్ చేసి పరుస్తాయి మనం ఖర్చే ఈ సంసారంలో మనం నిలబడలేము చాలా కష్మలంగా ఉంటుంది ఈ కొడుకు కోడలు మనవడు మనవరాలు దగ్గర కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వెళ్తే ఇలా ఉంటుందంటే కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇలాంటివి ఎవో ఉంటాయి అవి శాశ్వతం కాదు నిత్యం కాదు ఆత్మ ఎవరికి కొడుకు కాదు ఎవళ్ళని ఎవరికి తండ్రి కాదు తల్లి కాదు అది ఏది కాదు అదే అసంగము దానికి పుట్టుక లేదు దిక్కుటలేదు ఈ సంబంధాలన్నీ కూడా అపేక్షితము ఆయా సందర్భాల్లో దానికి సంబంధించిన స్పందన ఎంతవరకు అవసరమో అంతవరకు చేయడమే తప్ప మన స్వరూపంలో ఈ బంధాలేమీ ఉండవ అని ఏదో కొంత కొద్దిపాటి సమాచారం కొద్దిపాటి సూచన ఇంటిమేషన్ అంటారు ఇంగ్లీష్లో చిన్న సూచన ఉన్నట్లయితే మీ మనస్సుకి ఊరట లభిస్తుంది లేకపోతే మీరు చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది పెద్ద వయస్సులో చాలా దుఃఖాన్ని అనుభవించాల్సింది నేను ఒకటి గమనించా నా అభి నాకు అలా అనిపించింది రీడింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా మీ సిచ్యువేషన్ ఉంటుంది దాన్ని మీరు చూస్తారో నేను చూస్తాను మీ రీడింగ్ ఒకటి ఉంటుంది నా రీడింగ్ ఇంకొకటి ఉంటుంది నా రీడింగ్ని మీ ముందు పెడతానో తప్పైతే దిద్దండి తప్పేం కాదు వృద్ధా సినిమాలు ఉంటాయి దాంట్లో వృద్ధులకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో తెలిసిన గంట కొడితే భోజనం పెడతారు తర్వాత మెనువ వరక కూడా స్టాండర్డ్గా వాళ్ళు ముందే ఫిక్స్ చేసుకుంటారు దాని ప్రకారం భోజనం పెట్టేస్తారు ఏదైనా అనారోగ్యం చేస్తే చిన్న చిన్నగా అనారోగ్యాలకి డాక్టర్లు ఎవడో ఒక్కడే ఉంటారు వైద్యం కూడా ఉంటుంది టీవీ ఉంటుంది రూమ్లో ఫ్యాన్ ఉంటుంది అన్నీ ఉంటాయి హాయిగా భోజనం చేయడం గంట వినగానే వెళ్ళి భోజనం చేయడం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత టీవీ ప్రోగ్రామ్ చూడొచ్చు న్యూస్ పేపర్ చదవచ్చు రీడింగ్ రూమ్ ఉంటుంది న్యూస్ పేపర్ చదవచ్చు ఏదైనా ఏదైనా వస్తువులు కావలిస్తే తెచ్చిపెట్టేటువంటి ఓ పరిచారకుడు ఉంటాడు వాడికో పావులో పడేస్తే వాడు కావలసినవి తెచ్చి పెడుతూ ఉంటాడు మహారాజులాగా పెడతారు కానీ ఈ వృద్ధులు దుఃఖిస్తూ ఉంటుంటారు ఒక వృద్ధాశ్రమంలో ఓ పండితుడు చేరాడు మహాపండి మహా విద్వాంసుడు సంస్కృత విద్వాంసుడు వృద్ధాశ్రములు చేరాడు ఆయన సంస్కృత భాషలో ఒక పుస్తకాన్ని రచించాడు అది ఎవరోలో వృద్ధాశ్రమానికి వెళ్ళిన ఒక ధనవంతుడి ముందు ఆయన వాపోయాడు నేను పండితుడిని ఈ పుస్తకం రచించాను ప్రింట్ చేసిన వాళ్ళు ఎవరులో లేరు నా కొడుకులు కూతుళ్ళు వాళ్ళకి పట్టదు ఇదేమేను అని పాపం వాపోతే ఆ ధనవంతుడు ఆ పుస్తకం తీసుకుని ప్రింట్ చేసి ఓ వెయ్యి తయారు చేసి ఆయన ముందు ఆ పుస్తకం చూసుకుని మురిసిపోయాడు దీన్ని ఎవడైనా విద్వాంసుడు ఆవిష్కరి పుస్తకం ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అయ్యో నాకు పని అప్పజెప్పు పెట్ట కథ నరసింహరావు గారు బొల్లారం నరసింహరావు గారు నాకు ఒక పనిని అప్పజెప్పినారు ఆయన తరఫున నేను ఆ పని చేస్తున్నా ఆయనే స్వయంగా వచ్చి చేయాలనే పుట్టుదలు మీరు పెట్టుకోద్దు ఆయన తరఫున నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా మళ్ళీ మంగళవారం నాడు అంటే ఇరవై తొమ్మిదవ బులారంలో సాయంకాలం ఐదున్నర గంటలకు భాగవతం మూడవ బాల్యము పది పదకొండు పన్నెండు స్కంధాలకి సంబంధించిన పుస్తకము ద్వితీయ సంస్కరణము అప్పుడు వచ్చింది కదండి అని మీరు ద్వితీయ సంస్కరణ అప్పుడు వచ్చింది ఎలా అవుతుంది దానికంటే సుపీరియర్ క్వాలిటీ ఎవ్రీ ఎవ్రీ రెస్పెక్ట్ సుపీరియర్ ఇది ఆ మధురు చూస్తే సరిపడుతుందా ఏమి సరిపడదు రెండవది కూడా చూడాల్సి ఉంటుంది అలాగే ఇది ద్వితీయ సంస్కరణము ద్వితీయ ముద్రణం కాదు ఆ పుస్తకము చాలా చక్కగా తయారైనది అది ఆవిష్కారం స్వామి లబ్ధానందజీ మహారాజు వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాను నేను వారితో స్వయంగా మాట్లాడాను నాకు అనుకూలం నేను వస్తున్నాను ఆవిష్కరిస్తున్నానని చెప్పారు తర్వాత రఘునందన్ దానికి అధ్యక్షుడిగా ఉంటారు తర్వాత బొల్లారం నరసింహరావు గారు పుస్తక సమీక్ష చేస్తారు ఆయన ఎప్పుడో పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించారు ఆయన సమీక్ష చేస్తారు అది అయిన వెంటనే మనకి మృష్టాన్న భోజనం కూడా ఉంటుంది ఆ భోజనము ఎక్కడి నుంచి వస్తుంది రామకృష్ణాను శాని కేటానేసి ఇస్తారా లేకపోతే మరో ఇంకా సెటిల్ అవ్వలేదు అది సెటిల్ అవుతుంది టుడే బై నౌ సెటిల్ అవ్వలేదు ఇంకా బహుశా ఇట్విల్ బీ సెటిల్ నౌ ఇట్స్ ఆల్ రైట్ కాబట్టి ఐదున్నర నుంచి ఏడు వరకు ఉంటుంది సభ ఏడుకి వెంటనే భిక్ష సెర్వ్ చేయబడుతుంది మీరందరూ ఆహ్వానితులు నేను మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను తప్పక దయచేయగలరు అదే పోయింది అగ్రగారు అదైపోయింది సో ఇది ఏం కథ చెప్తున్నాను నేను ఇప్పుడు ఆ వృద్ధాశ్రమంలో ఆ పండితులు ఆ పుస్తకం ఎవరైనా ఆవిష్కరిస్తే బాగుంటుందని కోరారు ఆ వృద్ధాశ్రమ నిర్వాహకులు అవును మన దగ్గర ఉన్న వృద్ధుడుకు రాసిన పుస్తకాన్ని నిర్వహిస్తే అది వృద్ధాశ్రమానికి కూడా ప్రతిష్టని వాళ్ళు అనుకున్నారు చాలా మంచిది కదా ఆయన ఎవరు ఎవరు ఆవిష్కరిస్తే బాగుంటుందని వాళ్ళు కొన్ని పేర్లు సజెస్ట్ చేస్తే ఆయన అన్నాడు సంస్కృత పుస్తకం వాళ్ళు ఆవిష్కరించాలి నాకు స్వామి తత్వాలి గారు తెలుసు ఆవిష్కరిస్తే నేను చాలా సంతోషిస్తానని చెప్పారు ఆ వార్త నా దగ్గరికి వచ్చారు అంటే వృద్ధాశ్రమంలో పెద్ద ఆయన కనుక నేను వస్తున్నాను అని వెళ్ళి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాను ఆయన మంచి పరిమితుడే ఆయన తన దుఃఖాన్ని నా ముందు వెళ్ళబోస్తున్నా మా కొడుకు చూడ్డానికి రాడండి కూతురు చూడ్డానికి రాడండి అంటే నేనున్నాను కొడుకు ఏమిటండి కూతురు ఏమిటండి అలా ఉండదు కదా ఆత్మస్వరూపానికి అసంగము కదా అని నేను వేదాంతం అలాగే ఉంటుందండి కానీ జీవితం వేరు కదా అంటే నేనన్నాను జీవితం వేరు కాదండి వేదాంతము జీవితమేది జీవితం అనే పుస్తకాన్ని అధ్యయనం చేయడం పేరే వేదాంతము మీరు పెద్దలు మీరు నేను చెప్పిన మాట ఆలోచించండి అసంగంగా ఉండవలేము వాళ్ళు వస్తే ఆశీర్వదించాలి కాకపోతే పాపం చాలా బిజీగా ఉన్నారని మనం అనుకోవాలి ఒక్కసారి మనం ఏం చేయాలంటే మనం యవ్వనంలో ఉన్నప్పుడు అది ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మనం ఏం చేసాము తల్లిదండ్రులు ఏడలో ఎలా ఉండి వాళ్ళం ఓహో పర్వాలేదు ఇష్ట ఓకే చల్తా హై అని మనకు తెలుస్తుంది అసంగంగా ఉండాలండి అని నేను ఆ కొద్ది సమయంలోనే ఆయనకి రెండు మాటలు చెప్పొచ్చా ఆయన ఎంతవరకు గ్రహించారో నేను ఎక్కడ ఆత్మవిచారము లేనిదే జీవితము దుర్భరమైపోతుంది మీరు నా మాట వికేక్రమే ఆత్మవిచారం చేయాల్సిందే జనక మహారాజు చేశాడు ఆయనకి ఏమి లోటు ఉందని ఆత్మవిచారం చేశాడు తెలుగు ఎందుకు ఒకవేళ ఆయన ఆత్మవిచారం చేసి ఆయన స్టేటస్ ఆయనకి బరువు అయిపోతుంది ఒక మహాభారతంగా చేసినట్లయితే ఎటువంటి కష్టాలనైనా కూడా అలా అలాగోకగా మనము దాటివేయగలుగుతాము ఆత్మవిచారంలో మహిమగలదు కనుక ఆత్మవిచారము చేయగలదు ఆయన ఏం ప్రశ్న వేస్తున్నాడో చూడండి ఏ యాజ్ఞవృత్య కాలసర్పదోషం ఎలా పోతున్నాను అలాంటి ఏమైనా ప్రశ్న వేస్తున్నాడా లేదు అయం పురుష అంటే ఈ అని అర్థం పురుష అంటే వేదాంతంలో మగవాడు అని కాదు కర్మకాండలో మగవాడు అని అర్థం వేదాంతంలో మనిషి ఏమన్నా మనిషి అంటే ఏమిటండి మనిషి మొగాడ ఆడదా ఎవరైనా కావచ్చు అయం పురుష ఈ మనిషి జ్యోతి ఏది జ్యోతిగా గలవాడు జ్యోతి అంటే వెలుగు ఏది వెలుగుగా గలవాడు ఇది ఎలా ఉంటుందంటే దీనికి ప్రశ్న ఎలాంటిదంటే ఓ హాల్లోకి వెళ్ళాం హాల్ అంతా కూడా చక్కగా తెల్లని వెన్నెల వంటి కాంతితో నిండి ఉండదు హాలంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది మీరు పుస్తకం చదువుకోవచ్చు హాయిగా విశ్రాంతిగా అంతటి వెలుగుతో నిండి ఉన్నది సడన్గా నాకు గుర్తు అప్పుడు టైం రాత్రి పదే అంటే మరి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చినట్టే చూస్తే ఎక్కడా వెలుగు వచ్చేందుకు ఆసరా కనపడాలి బల్బు కానీ ఏది కనపడలేదు ఒక్కటి కూడా కనపడాలి అప్పుడు ఉండబట్టడాకండి ఈ వెలుగు సోర్స్ ఏది అని అడిగారు అడిగితే వాళ్ళు చూపించారు ఆ వాల్స్కి ప్యానల్స్ ఉంటాయి ఆ ప్యానల్స్ వెనకాల బల్బు బల్బులు అమర్చి రిఫ్లెక్టెడ్ లైట్ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యిట్లా దాన్ని డిజైన్ చేశారు వాళ్ళు బల్బు మీకు కనపడవు అప్పుడు నేను అడిగాను ప్రశ్న కాబట్టి ఈ వెలుగు ఆరిజిన్ ఏమిటి అలాగా అర్థమైంది మీకు మనిషి మనం మాట్లాడితే తెలుసుకుంటున్నాడు విని ఎదురుకుండా రూపం ఉంటే చూచి తెలుసుకుంటున్నాడు ఎక్కడైనా సెల్టు సీత సెంటు బాటిల్ మోతా విప్పితే ఎవరా ఇక్కడ సెంటు ఉన్నట్టుండే అని ప్రశ్నిస్తున్నాడు అంటే ఏమిటి తెలిసేసుకుంటున్నాడు గంధాన్ని తెలుసుకుంటున్నాడు ఎవరరా వేడి ఎక్కువగా ఉండే ఉక్క ఫ్యాన్ వేయండి అంటున్నాడు అంటే వేడిని తెలుసుకుంటున్నాడు ఇవన్నీ తెలుసేసుకుంటున్నాడే ఆ తెలుసుకోవడానికి మూలంలో ఒక వెలుగు ఉండాలి ఆ వెలుగు ఏమిటి అని ప్రశ్నించాడు జ్యోతిర పురుషం జ్యోతి ఎస్తి సహా కిం జ్యోతి జ్యోతిషి నపురుషకరంగా శబ్దం బహుమతి ఈ సమాసంలో పుణ్యంగా ఉంటుంది అది ఆ ప్రశ్నని సమాధానానికి కంగారు లేదు ఆ ప్రశ్నని బాగా లోతుగా మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి సమాధానం ఏం చెప్పాడో యాజ్ఞవలతో అంటే మీరేమీ కంగారు పడద్దు ఇది ఏమీ సస్పెన్స్ ఉన్నారేమీ కాదు సమాధానం వస్తుంది ఎప్పుడో కొంతకాలం అయ్యాక వస్తుంది ప్రశ్నని బాగా లోతుగా అర్థం చేసుకోవాలి భాష్యత యాజ్ఞవల్క్యత సంబోధ్యా అభిముఖీకరణ ఇప్పుడు ప్రశ్న వేస్తానండి అని ప్రశ్న వేసేయాలి కదా మళ్ళీ హే యాజ్ఞవల్క్య సంబోధన అడ్రస్ ఇప్పుడు మీరు ఏదైనా డౌట్ ఉందనుకోండి ప్రశ్న వేసేయొచ్చు కదా స్వామీజీ ఈ ప్రశ్నకి సమాధానం అండి అని మళ్ళీ ఈ స్వామీజీ అని ఎందుకు అంటే నా దృష్టి ఇటు అటు ఉండొచ్చు నేను అటు పైకి తోండమో తినకుతుండమో ఉండొచ్చు నా దృష్టిని ఆకర్షించి మీ వైపు తిప్పుకుని అప్పుడు ప్రశ్న వేయాలి అంతేగాని నేను ఏదో పైకి చూస్తూ అలాగే ఏదో చూస్తూ ఏదో పరిశీలిస్తూ ఉంటే మీరు ప్రశ్న వేశారనుకోండి నేను సరిగ్గా వినకపోతే ఏం సమాధానం ఇస్తుంది అందుకోసం అభిముఖముగా చేసుకున్నట కొరకు అంటే ఆ ప్రశ్న సమాధానం చెప్పి యాజ్ఞవల్క్యుని యొక్క దృష్టిని తన వైపు తిప్పుకురకై హే యాజ్ఞవల్క్య అని సంబోధించాడు సంబోధించి ఏమంటున్నాడు జ్యోతి అయం పురుషి ఈ మనిషి ఏది వెలుగుగా గలవాడు అని అదే రకంగా ట్రాన్స్లేట్ చేస్తే అలా వస్తుంది అయితే భాష యొక్క పద్ధతి వేరే ఇప్పుడు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఓ రకంగా ఉంటుంది తెలుగులో సెంటెన్స్ ఇంకొకటి అంటున్నారు ఇప్పుడు యారో ఆఫ్ రామా అన్నారు అనుకోండి తెలుగులో అనువాదం చేస్తారు బాణము యొక్క రాముడు అనువాదం చేస్తారు రాముని యొక్క బాణము తలబిందులుగా అనువాదం చేయాలి అదే హిందీలో రామ్కే బాణ్ హై అని ఉందనుకోండి అప్పుడు బాణము యొక్క రాముడు అని ఇంగ్లీష్లో చేసినట్టు చేస్తారు ప్రతి భాషకి ఒక పడికట్టు ఉంటుంది సింటాక్స్ అంత అలాగే సంస్కృతానికి కూడా ఈ మనిషి ఏది వెలుగుగా గలవాడు అని సంస్కృతంలో ఉంటే తెలుగులో మనం ఏమని చెప్పాలి ఈ మనిషికి వెలుగు ఏది భాషలో మాత్రం అని ప్రశ్న అని వేశాడు ప్రశ్న ఆ ప్రశ్నను వ్యవహరిస్తున్నారు భాష్యరాలు పురుషస్ ఏవహర సహాయం ఈ మనిషి చేసి మీరు చూడండి వ్యవహారం చేస్తున్నాడు వ్యవహారం చేయడం అంటే జగత్తులో ఉండే విషయములతో సంపర్కమును కలిగి ఉంటా అంటే తెలిసిపోతా అదే వ్యవహారం చేయడం అంటే వ్యవహారం చేయడం అంటే ప్రాముసరీ నోట్లో రాయడం డబ్బు ఇవ్వడం పుచ్చుకోవడం అలా కాదండి ఇప్పుడు మీరు భోజనం మీరు నోట్లో కొంత పెట్టుకున్నారు రుచి తెలిసింది అది వ్యవహారం కంటితో చూసే రూపం తెలిసింది అది వ్యవహారం శనితో శబ్దాన్ని గ్రహిస్తున్నారు ముక్కుతో గంధాన్ని చర్మంతో స్పర్శేంద్రియంతో స్పర్శని గ్రహిస్తున్నారు ఈ గ్రహించినటువంటి సమాచారాన్నంతని బుద్దిలో పెట్టుకుని ఆలోచనలని కల్పన సంకల్పాలని వికల్పాలని చేస్తున్నారు నిశ్చయాలని చేస్తున్నారు కర్మలని చేస్తున్నారు ఇదంతా వ్యవహారం ఈ వ్యవహారం చేస్తున్నారంటే ఓ వెలుగు ఉండాలంటారా కలదా తెల్లవారుసామునే నాలుగున్నరకి లేచేసి ఇటు అటు అటు ఇటు చెర చెర తిరిగేస్తో గిన్నెల్ని తప్పుడు చేసేస్తో పనులు చేసేస్తో కాఫీ కాసేస్తావు వ్యవహారం చేసేస్తోంది ఒక ఆమె ఒక ఆమె లేకపోతే ఒక ఏదో వెలుగుండాలా గదిలో ఆ ఇంట్లో వెలుగు లేకుండానే చేసేస్తారు ఏదో వెలుగు ఉండాలి ఆ వెలుగు ఏది అని ప్రశ్నిస్తున్నారు ఏమ జ్యోతిష వ్యవహరితి ఈ మనిషి ఏ వెలుగు ఆధారంగా చేసుకునే వ్యవహారాన్ని చేస్తున్నాడో అత్యపురుషస్య జ్యోతి కెం ఈ మనిషికి ఆ జ్యోతి వ్యవహారంలో సహకరించే వెలుగు అది ఏది మనం ప్రశ్న మీరు వేసుకోవాలండి నేను చూస్తున్నాను కదా ఏ వెలుగు కారణంగా చూడగలుగుతున్నాను ఏ వెలుగు కారణంగా తెలుసుకోగలుగుతున్నాను అనే ప్రశ్న వేసుకోవాలండి ఎంతసేపు దేవుడు కైలాసంలో ఉన్నాడా వైకుంఠంలో ఉన్నాడా దేవుడు పెళ్ళి లేకపోతే మరొకటి లేకపోతే నాగేమో కానుకొని కూడా డబ్బు సంబంధ ఇంతేనా ఎంతసేపు సంసారము కర్మలు పురాణాలు కథలు ఇంతేనా కర్మ చేయాలంటే వెలుగు ఉండాలా తెలుసుకోవాలంటే వెలుగు ఉండాలా వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది ఎవడైనా శక్తిపాతం చేస్తే వచ్చిందా లేకపోతే శక్తిపాతానికి ముందే వచ్చిందా శక్తిపాతం చేయాలంటే కూడా ఆ ఫలానా వాడు శక్తిపాతం చేస్తాడని తెలుసుకోవాలా దానికే వెలుగు ఉంటాను కాఫీ తాగిన తర్వాత ఓపిక వస్తుంది కానీ కాఫీ పెట్టుకోవడానికి కూడా కొంత ఓపు నేను కాఫీ మానేశాను లాస్ట్ ఏడాది అమెరికా వెళ్ళి చేసిన ఘనకార్యం ఏంటంటే కాఫీ లేచుకుని వచ్చాను మళ్ళీ ఈ కాఫి అక్కడ అంత అవసరం ఏం పడింది అంటే అక్కడ 8 వీక్స్ కోర్సు చెప్పాను రెండు నెలల కోర్సు ఆ కోర్సులో రోజుకి ఐదు సెషన్స్ చెప్పేవాడి ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి కాఫీ టైవండి అంటే ఓవర్ వర్క్ అనమాట అంత వర్క్ చేయకూడదు ఇప్పుడు పదేళ్ల క్రితం చేసిన వర్క్ ఇప్పుడు చేయాలంటే ఎలా ఉంటుంది వస్తువు ఆ కనుక ఆ వెలుగు ఏమి అని ప్రశ్న ఆ ప్రశ్నే సహాయం కిం జ్యోతి ఆ పురుషుడు ఏది వెలుగుగా గలవాడు ఈ ప్రశ్న మీరు వేసుకుంటే ఏదో వెలుగు ఉంది ఆ వెలుగు మూలంగా ఈ వ్యవహారం అంతా ఆ వెలుగు ఏది అనే ప్రశ్న మీరు వేసుకుంటే ఆ క్షణమే మీరు సంసార బంధం నుంచి వేసుకుని చూడండి మళ్ళీ వచ్చేస్తే వచ్చేస్తుంది సంసారం చిరానుష్టి వారు ఉష్టాంతం చేశారు చెరువులో నాచు పట్టేసి ఉంటుంది నాచు నీరు కనబడదు ఆ నాచు ఇలా పక్కకి తెస్తే ఏమవుతుంది నీరు స్పష్టంగా కనపడు అరే నీరు లేదనుకున్నామే అంతా నీ అని మీరు అనుకుని చేయి తీశారనుకోండి ఏమవుతుంది పోనీ మళ్ళీ కప్పేస్తే తప్పేసింది నీరు ఉన్న నీరు దర్శనం అయింది కదా నీరు కోసం తహతహలాడివరికి నీరు దర్శనమైంది కదా అలాగే ఈ దేహేంద్రియాదులలో మనస్సులో ఏదో ఒక వెలుగు ప్రకాశిస్తోంది ఈ వెలుగు ఏది అని మీరు ప్రశ్న వేసుకోండి ఇక్కడ ప్రకాశించే వెలుగు ఏది అని మీరు ప్రశ్న వేసుకోండి ట్రైల్ సమాధానం గురించి చెప్పదే కదా ప్రశ్న వేసుకో అలా వేసుకోవడంతో మీరు సంసార బంధం నుంచి విముక్తి లేకపోతారు మీ స్వరూపంలోకి వెళ్ళిపోతారు పటెంట్ క్వశ్చన్ ఇది మనం ఏం చేస్తామంటే పొరపాటు నేను అనే అనుభవం ఉంది కదా ఆ నేనుని జగత్తులో ఉండేటువంటి పదార్థాలతో ముడివేస్తాను అముడే ముడి తాడు ఏదో కట్ చేస్తాం ఆ తాడు ఆ ముడి ఏమిటో తెలుసునా నాది నేనుని ఓ ఇంటికి ముడేయడం నా ఇల్లు ఒక్కొక్క పిల్లకి ముడేయడం నా కుక్క నా కుక్క ఏమిటి వాటే వాటే ద మోస్ట్ ప్రిపోస్టర్ థింగ్ ఇది నా కుక్క నా పిల్లి సో ఈ నేను తీసుకెళ్ళి అనేక వస్తువులతోటి ముడి వేసేసాం నా భార్య అన్నాం నా భార్య అన్నందుకు ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించకుండా డామినేట్ చేసి ప్రయత్నం చేయటం నా భార్య నేను డామినేట్ చేయవచ్చు నేను ఏదో సమస్య వీడు డామినేట్ చేస్తూ ఉంటాడు వీడు అనుకుంటాడు నేను డామినేట్ ఏదో మంచి విషయం చెప్తున్నా పోనీ ఎంత సంబంధం ఉన్నదని విచారం చేయకండి కొంత రైజురేషన్ ఉంటుంది నా భార్య నేను డామినేట్ చేస్తున్నాను అనుకుంటాడు కానీ జరుగుతున్నది ఏమిటో తెలిసిన వీడు డామినేట్ చేస్తున్నాను అనుకుంటూ అనుకుంటూ అనుకుంటూ అడుక్కుపోతాడు ఆమె మౌనంగా ఉండి వీడి డామినేషన్ని సహిస్తూ సహిస్తూ సహిస్తూ పైకి వెళ్తాడు రైతు స్థానం His victory is his defeat. Her defeat is her victory. A few days later, we read it, a few days later. We are not living, we are living, we are living, we are living. We are living, we are living, we are living, ఆమె యొక్క విజయము అంతర్నిహితమై ఉన్నాడు మానవుల జీవితాలు ఎలా ఉంటాయి ఆ నేనుని ఒక మనిషితోటి ముడివేసుకోవడం మీరు ఒక మనిషితో నేను ముడివేయగలను కలుగుతారా నా భార్య నా కొడుకు అని ముడివేస్తాం ఏమవుతుందా ముడి వాడు నా కొడుకుగా విధులు నా తీసేస్తే ఇంక కొడుకు కాదని కదా ఒక మనిషి అంటే మీరు నేనుని లోకంలో ఉండే వస్తువులతోటి వ్యక్తులతోటి నా అనే సూత్రం ద్వారా ముడివేయడం మానేస్తే దాని పేరే వైరాగ్యం అప్పుడు ఆ నేను ఫ్రీ అయిపో ఆ ఫ్రీ అయిపోయిన నేనే పరమాత్మ తత్వ మూడు లేవు మేరేలియే నహి అంటే కర్మయోగం మేరా నహి అంటే వైరాగ్యం మై నహి అంటే వివేకం కాబట్టి ఇది నాది అది నాది ఈ డబ్బు వచ్చింది ఆ డబ్బు పోయింది అయా వచ్చేది వస్తూ ఉంటుంది పోయింది మీరు వచ్చేదాన్ని ఆపగలరా ఆపలే పోయి దాన్ని ఆపలేడు ఎప్పుడైనా దాని మీద ఒక కథ చెప్తాను మీకు ఒక కథ కథ ఇప్పుడు చెప్పను కాబట్టి మీరు మీలోకి మీరు చూసి ఈ కళ్ళు చూస్తున్నాయి ఈ చెవులు వింటున్నాయి ఈ నోరు అలాగా వడవడ వాగుతూనే ఉన్నది వాక్కు అలా ప్రవాహ రూపంగా వస్తూనే ఉన్నది అంటే ఆ నూటి వెనకాల ఎంత ప్రాణశక్తి ఉందో మీరు ఊహించుకోండి ఎంత విజ్ఞానం ఉంటే అలాగ వస్తూనే ఉంటుంది ఎంత విజ్ఞానం ఉండదో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గుండె పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కొట్టుకుంటూనే ఉంది కంప్లైంట్ కూడా చేయట్లేదు ఎలా నేను ఉన్నాను రా నా సంగతి చూడు అంత ఉప్పులు తినతరా నాయన నాకు కష్టం అయిపోతుందని పాపం ఆ గుండె కంప్లైంట్ కూడా చేయట్లేదు వీడు ఎంత ఉప్పు తిందా ఏదో అలాగే మేనేజ్ చేస్తూ వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చిందండి ఈ శక్తి ఆ విలుగు ఏమిటండి ఆ విలుగు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా ఎంతసేపు విష్ణు అక్కడున్నాడు శివుడు అక్కడున్నాడు శివుడు ఆవిడిని వెళ్ళాడు విష్ణు ఈ వెళ్ళాడు ఇంతే తప్ప ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకోండి కింగ్ జ్యోతిరం పురుష ప్రాకృత అంటే అర్థంలో తెలుసునండి వెదిబావుల వాడు నాకు అజ్ఞాని ఎవిడాని కార్యకరణ సంఘాత రూపాలిమాన్ పురుష్యే ఈ మనిషి ప్రశ్నించబడుతున్నాడు ఈ ప్రశ్నలో విషయం ఎవరు మనిషి ఎవరి గురించి ప్రశ్న మనిషి ఈ మనిషి అంటే ఎటువంటి మనిషి ఎవరి ఆత్మతత్వం తెలుసున్నవాడైతే ప్రశ్న వేయడం ఎందుకు వీడు దద్దమ్మ రాకృత అంటే అజ్ఞాని ప్రకృతితో చెంది దేహమే నేనని దేహాభిమానంతో ఉన్నవాడు ఎరా నువ్వేమిటి రాంటే చూడు ఇగో నా తలకాయి శిర ఇగో నా చేతులు ఇగో నా కాళ్ళు ఇది నేను అంటాడు అంతే కదా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి తల తల వాళ్ళందరూ ఇటు ఇటు వెళ్తాం చేతుల వాళ్ళందరూ ఇటు గుండె వాళ్ళు అంటే గుండె వ్యాధి గల వాళ్ళని వస్తాం అందరూ అటు పొట్టవాళ్ళు ఇటు కాళ్ళ వాళ్ళు మోకాళ్ళ వాళ్ళు అటు ఇలా ఉంటుంది హాస్పిటల్కి అలాగే ఉంటుంది ఏమంటే ఇలా వచ్చారు ఏమిటంటే ఇదిగోండి డిప్పకాయ కోసం వచ్చామని న్యూరాలజీ ఎవరు మీరు ఎందుకు వచ్చారండి అక్కడ హాస్పిటల్లో కలుసుకుంటారు వీళ్ళందరూ రిటైరీస్ అందరూ అక్కడ కలుస్తూ ఉంటారు పెన్షన్ ఆఫీసు దగ్గర కానీ హాస్పిటల్లో కానీ కలుసుకుంటూ ఉంటారు ఇంకా ఏముంటుందండి ఇంట్లో కూర్చుంటే అస్తమానం ఇంట్లోనే కూర్చుంటున్నారు బయటకు వెళ్ళి తిరిగి రెండదు సంసానికి విశ్రాంతి ఎక్కడ ఉంటుందండి ఉండదు సో ఎనీవే కిరఫ్ పాణ్యాది మాన్ ఇదిగో నా తలకాయి ఇది నా చేతులు ఇది నా కాళ్ళు అలా ఉంటుంది చేతులు తలకాయి కాళ్ళు ఉన్నాయి తప్ప వాటి వెనకాల దాగి ఉన్న వెలుగు గురించి తెలుసుకోవాలండి ఆ పురుషుడు టాపిక్గా చేసుకుని కార్యకరణ సంఘాత రూప సంఘాతం అంటే కలయిక మూట సంఘాతం అంటే తెలుగులో నేను చెప్తున్నా మూట దేని మూట దేహము దేహమంటే తల చేతులు మెడ కాళ్ళు ఇవన్నీ మూట కన్ను చెవి ఇవన్నీ కరణములు మనస్సు దానికి జోడించలేదు ఇది మూట ఈ మూటే నేను అజ్ఞాని చేతులు కాళ్ళు చూసుకుని ఇవన్నీ నేను ఉంటాడు వీటిలో ఉన్న వెలుగు గురించి వాడు తెలుసుకునే ప్రయత్నమే చేయరు అటువంటి పురుషుణ్ణి ఆ బేసిక్స్గా ఈ ప్రశ్న వదిలిస్తోంది ఈ పురుషుడు లోపల వెలుగు ఉందిరా తల కాళ్ళు చేతులు ఇంతే కాదు వాటి లోపల ఒక వెలుగు ఉంది ఆ వెలుగు ఏది అంటే ఎందుకు అలా అడుగుతున్నారో ఆ ప్రశ్న ఇంకొంచెం వివరణ కిమయం వావయవ బాహ్యేనా జ్యోతిరంతరేణ వ్యవహరతి మధ్యపాతిన జ్యోతిష జ్యోతిష్ కార్యం పురుషో నిర్వర్తయతి మీరు జ్యోతిర్బ్రాహ్మణం ఏదో ఉపనిషత్తు అన్నారని నేను మొదలుపెట్టాను మీరు చాలా ఓపిక్ గా దీన్ని స్టడీ చేయాలి ఏదో పురాణ కాలక్షేపంలాగా సాయంకాలం పూట ఖాళీగా ఉన్నాం ఆయన ఏదో అలాగా వర్కౌట్ కాదు ఏమిటి ప్రశ్న ఆ వెలుగు ఏది అంటే అభిప్రాయం ఏమిటంటే అది ఆ ప్రశ్నని అది రెండులా కనపడుతుంది రెండులో ఇద అద అని ప్రశ్న ఆ వెలుగు ఏదో ఒక సోర్స్ ఉంది ఆ వెలుగు ఉన్నది ఈ వెలుగు ఈ దేహేంద్రియం మూట అన్నాం కదా ఈ మూటలో ఒక భాగమై ఉన్నదా లేక ఈ మూట విలక్షణంగా ఉంటూ వెలుగు ఈ మూటకి వెలుగును ఇస్తుందా అది నేను చూడాలి అది రేపు మిడిల్ క్లాస్లో వివరంగా చెప్తాను ఇంకొంచెం సమయం తీసుకుని వెళ్ళి పెట్టేస్తాను ఆలస్యంగా వచ్చాను కదా ఈ బల్బ్ వెలుగుతూ ఈ బల్బ్ అంటే ఏంటి ఒక బడ్జీ దాన్ని ఏమంటారు చార్జ్ చౌకు చౌక్ తర్వాత స్టార్టరు తర్వాత ఈ బల్బు బల్బు లోపల పెర్చిరీ వేపరు సిలమెంటు సిలమెంట్ అనుకోండి ఫిలమెంటు ఇది కార్యకరణ సంఘ ఇవన్నీ ఉన్నాయండి ఆ బల్బులో బల్బు వెలుగుతోంది ఆ వెలుగు ఇప్పుడు నేను చెప్పిన లిస్క్ ని చూసారా వీటిలో ఒకటియా లేక వీటికంటే విలక్షణమైనదా అని అడిగామనుకోండి మీరేం చెప్తారు వీటిలో ఒకటి కాదండి వీటికంటే విలక్షణమైనది అని చెప్తారా మరి అలాగంటే విచారం ఒకటి ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది ఈ విచారాన్ని రేపు వచ్చే సోమవారం క్లాసులో చేతాము రేపు గురువారం క్లాసు లేదు శుక్రవారం క్లాసు ఉంటుంది పంచదశ ఓకే ఓం పూర్వం నమదం పూర్వ Yeah